అయితే ఇక్కడ పదద్వయ లక్ష్యము అవునటువంటి బ్రహ్మము అని టీకాకారులు చెప్తూ వస్తూ ఉన్నారు ఈ లక్ష్యము అనే అటువంటి పదమునకు అర్థము ఏమిటి అని అంటే లక్షణ విషయో లక్ష్య అని తెలుసుకోవాలి లక్షణకు ఏది విషయము అంటే లక్షణ ఏది తెలియబడుతుందో ఆ అర్థము లక్ష్యము అనబడుతుంది లక్షణ అంటే ఏమిటి ఈ విషయాన్ని కొంచెము నిదానంగా చింతన చేద్దాము ఏదైనా ఒక పదము లేదా వాక్యము ఉచ్చారణ చేసినప్పుడు ఒక అర్థబోధ మనకు అవుతుంది అయితే ఆ పదము చేత అదే అర్థము తెలియబడుటకు కారణమేమిటి ఉదాహరణకు ఒక ఘటము అనేటువంటి పదమును మనం ఉచ్చారణ చేసినాము దాని ద్వారా పృథు బుద్ధ్నోదరాది ఆకారము కలిగినటువంటి ఒక వస్తు విశేషము అంటే ఒక కుండ మనకు తెలియబడుతుంది అయితే ఈ ఘటము అనేటువంటి పదము చేత ఆ కుండనే ఎందుకు మనకు తెలియబడాలి ఇంకో పటము ఎందుకు తెలియబడదు అనగా వస్త్రం ఎందుకు తెలియబడకూడదు అనంటే ఈ పదమునకు ఈ అర్థమే తెలియబడాలి అనేటువంటి అనాది ఈశ్వర సంకేతముంది అస్మాత్ పదార్థ అయం అర్థో బోధ్య ఈశ్వరుని యొక్క అనాది సంకేతం ఉంది అందువల్ల ఆ పదము చేత నియమితమైనటువంటి ఆ పదార్థం మాత్రమే తెలియబడుతుంది కానీ అన్ని పదార్థము తెలియబడదు అన్నప్పుడు పదములో పదార్థాన్ని బోధించేటువంటి ఒక సామర్థ్యం ఉంది అని మనకు తెలుస్తుంది ఘటము అని ఉచ్చారణ చేయగానే మనకు ఒక అర్థబోధ అవుతుంది పటము అనగానే మనకు ఆదాన విధానాత్మకమైనటువంటి ఒక వస్త్ర రూప పదార్థము తెలియబడుతుంది అన్నప్పుడు ప్రతి పదానికి దాని యొక్క నియమిత అర్థాన్ని బోధించేటువంటి సామర్థ్యము ఉన్నది అని మనకు తెలుస్తుంది ఈ పదములోని సామర్థ్యమునకే శక్తి అంటారు శబ్దమునందు అర్థమును బోధించగల సామర్థ్య రూప శబ్దమునకు అర్థమునకు గల సాక్షాత్ సంబంధము ఏదైతే ఉందో దానికి శక్తి వృత్తి అంటారు ఇక కొన్ని చోట్ల పదమునకు సాక్షాత్తుగా నియమితమైనటువంటి అర్థము వివక్షితమై ఉండదు అంటే పదము చేత సాక్షాత్తుగా తెలియబడేటువంటి వస్తువునందు యొక్క అభిప్రాయము వివక్ష సంభవించినప్పుడు తాత్పర్యము అనుపన్నమైనప్పుడు శక్తి వృత్తి చేత తెలియబడినటువంటి అర్థము వివక్షితము కానప్పుడు ఇతర ప్రమాణాల చేత విరోధము ఏర్పడినప్పుడు ఆ శక్తి వృత్తి చేత తెలియబడు అర్థముతో సంయోగ సంబంధం చేత గాని తాదాత్మ సంబంధం చేత గాని అవినాభూతమైనటువంటి అన్యార్థము ్రహించినప్పుడు అక్కడ శబ్దమునకు వివక్షితమైనటువంటి అర్థమునకు పరంపరా సంబంధం ఉంటుంది ఆ పరంపరా సంబంధం ఏదైతే ఉంటుందో దానికి లక్షణా వృత్తి అంటారు అనగా శబ్దము చేత సాక్షాత్తుగా తెలియబడేటువంటి వస్తువునకు అంటే శబ్దము యొక్క శక్తి వృత్తి చేత తెలియబడినటువంటి వస్తువునకు శ్యార్థము వాచ్యార్థము ముఖ్యార్థము అభిదేయార్థము అని ఈ విధంగా పర్యాయంగా చెప్తారు మరియు పరంపరా సంబంధ రూప లక్షణ వృత్తి చేత తెలియబడినటువంటి పదార్థము ఏదైతే ఉంటుందో దానికి లక్ష్యార్థము అంటారు తెలుస్తుందా ఈ విషయాన్ని శ్రీ ధర్మరాజా ధ్వరేంద్రుల వారు వేదాంత పరిభాషలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు పదార్థ ద్విధ అంటూ శత్యో లక్ష్యహాచ ఇది పదార్థములు రెండు ప్రకారాలుగా ఉంటాయి ఒకటి శక్యార్థము పరి రెండవది లక్షార్థము అని త్ర శక్తిర్నామ పదానామ అర్థేశు ముఖ్య వృత్తి శక్తి అంటే ఏమిటి పదముల యందు అర్థమును బోధించేటువంటి ముఖ్యమైనటువంటి సాక్షాత్ సంబంధ వృత్తి ఏదైతే ఉందో దానికి శక్తి వృత్తి అంటారు ఆ శక్తి వృత్తి చేత తెలియబడినటువంటి అర్థమునకు శక్తము అంటారు యథా వాచ్యార్థము అంటారు ఉదాహరణకు ఘటహ అనేటువంటి పదముంది ఆ పదము చేత మనకు ఒక వస్తువు బోధవుతుంది ఏది ఋతుబుధనోదరాది ఆకృతి విశిష్ట వస్తు విశేషే వృత్తి కడుపు లావుగా మెడ సన్నంగా ఉన్నటువంటి ఒక వస్తు విశేషము తెలియబడుతుంది కాబట్టి ఘటము అనేటువంటి పదములో ఆ కుండా అనేటువంటి వస్తును బోధించేటువంటి సామర్థ్య రూప వృత్తి ఉంది దీనికి శక్తి వృత్తి అంటారు ఆ శక్తి వృత్తి చేత తెలియబడినటువంటి ఘటము శక్త్యార్థము అనబడుతుంది అయితే ఈ పదములో పదార్థాన్ని బోధించేటువంటి ఏ శక్తి రూప సామర్థ్యం ఉందో ఆ శక్తి పదనిష్ట ఉంది అంటే పదము నందే ఉంది అని తార్కికులు అంటారు అలా కాదు పదము కంటే భిన్నంగా ఉంది శక్తి ఇది ఒక పదార్థాంతరము ఒక పృథక్ పదార్థము అని మీమాంసకులు అంటారు మీమాంసకులు అంటారు పదమునందే ఒకవేళ శక్తి గనుక ఉన్నట్లయితే అగ్ని అనేటువంటి పదాన్ని ఉచ్చారణ చేసినప్పుడు ఆ దాహకతారూప శక్తి పదములోనే ఉన్నది అని అన్నట్లయితే మరి నాలుక కాలాలి ఆ విధంగా కాలడం లేదు అంటే పదములో శక్తి లేదు పదం కంటే భిన్నమైనటువంటి ఒక పృథ పదార్థ రూప శక్తిని స్వీకరించాలి అంటారు అట్లే మరి ఆ పదము చేత తెలియబడేటువంటి అర్థం ఉందా శక్తి అంటే అర్థం కూడా లేదంటారు వాళ్ళు ఎందుకు ఇప్పుడు అగ్ని అనేటువంటి శబ్దమునకు అర్థము ఏది ఒక దాహకత రూప సామర్థ్యం గల ఒక పదార్థము అగ్ని ఆ అగ్నిలో శక్తి ఉందా పదార్థంలో అని అంటే లేదంటారు వాళ్ళు ఎందుకనంటే ఒక చంద్రకాంతముని మంత్రమును గాని లేదా ఔషధాలను కానీ ప్రయోగించినప్పుడు అగ్ని కాల్చదు కదా అగ్ని అనేటువంటి పదార్థంలో ఒకవేళ శక్తి ఉన్నట్లయితే కాల్చాలి కదా కాల్చడం లేదు మరియు ఆ ప్రతిబంధకాన్ని తొలగించినట్లయితే కలుస్తుంది అంటే ఆ అగ్నిలో శక్తి లేదు అగ్ని కంటే భిన్నంగానే ఉంది అని ఈ అర్థాపత్తి ప్రమాణం చేత పృథక్ పదార్థముగా శక్తిని స్వీకరించాలి అని ఈ విధంగా మీ అంటారు కానీ తార్కికులు ఆ విధంగా ఒప్పుకోరు శక్తి పదనిష్ట అంటే పదమునందే ఉంది అని అంటారు సరే పదములో అర్థమును బోధించేటువంటి శక్తి ఉంది అని స్వీకరించి మనం విచారం చేద్దాం సరే ఇప్పుడు శక్తి అర్థం అంటే తెలిసింది కదా ఘటము అనేటువంటి పదము లో ఒక కుండా అనేటువంటి అర్థమును బోధించేటువంటి సామర్థ్యం ఉంది శక్తి ఉంది పదము పదార్థమునకు గల సంబంధమునకు శక్తి వృత్తి అంటారు ఆ వృత్తి చేత తెలియబడేటువంటి వస్తువు అర్థము ఏదైతే ఉందో దానికి శత్యార్థము అంటారు అని ఈ విధంగా తెలుసుకోవాలి ఇక లక్షణ విషయో లక్ష్య లక్షణ వృత్తి చేత తెలియబడినటువంటి అంటే పదము చేత పరంపరా సంబంధముతో తెలియబడినటువంటి అర్థము లక్ష్యార్థం అంటారు దానికే లక్ష్యము అని కూడా అంటారు అంటే లక్షణకు ఏది విషయమో అది లక్ష్యము అనబడుతుంది లక్ష్యార్థమే లక్ష్యముగా చెప్పబడుతుంది పదములో పరంపరా సంబంధము చేత అర్థబోధకత్వం ఏదైతే ఉందో దానికి లక్షణ అంటారు శక్తి సంబంధం లక్షణ ఈ విధంగా శాస్త్రకారులు చెప్తారు అయితే ఈ లక్షణ పదములో ఉంటుంది మరి వాక్యంలో కూడా ఉంటుంది అంటే పదము చేత కూడా లక్ష్యార్థ బోధ అవుతుంది మరి వాక్యం చేత కూడా లక్ష్యార్థ బోధ అవుతుంది అని మీమాంసకులు చెప్తారు మీమాంసకానం మతే వాక్యే అప్ప లక్షణ విద్యతే మీమాంసకుల యొక్క కాదు వాక్యంలో కూడా లక్షణ ఉంటుంది అత నీ శక్య సంబంధ ఏవ లక్షణ శక్య సంబంధం లక్షణ అని ఈ విధంగా ఇంతే మాత్రం చెప్పకూడదు మరే సంబంధ ఏవ బోధ్య సంబంధం కూడా లక్షణ అని చెప్పాలి అంటారు బోధకత్వం చ వాక్యసే అభివిద్యతే బోధకత్వం వాక్యం కూడా ఉంటుంది కదా ఎందుకంటే వాక్యంలో కూడా ఒక అర్థాన్ని బోధించేటువంటి సామర్థ్యం ఉంటుంది అందుకని బోధకత్వం వాక్యంలో కూడా ఉంటుంది కాబట్టి వాక్యం కూడా లక్షణ స్వీకరించాలి ఏది వాక్య నా లక్షణ ఒకవేళ వాక్యంలో లక్షణం స్వీకరించని ఏడల తరి వాయుర్వై క్షేపిష్ట దేవత ఇత్యాది వాక్యా బహునామ అనర్ధత్తి విమాంసకులు అంటారు ఒకవేళ వాక్యమునందు లక్షణం స్వీకరించని ఏడల వాయుర్వై క్షేపిష్ట దేవత మొదలైనటువంటి వాక్యాలు ఏవైతే ప్రశంసారూప అర్థవాద వాక్యాలున్నాయో అవి నిరర్థకములైపోతాయి వాయుదేవత అతివేగము కలది అని ఈ విధంగా వాక్యార్థము కాని ఈ వాక్యార్థము అంటే ఈ వాక్యార్థంలో తాత్పర్యం లేదు అక్కడ శృతికి మరేమనగా వాయుదేవత సంబంధమైనటువంటి యాగం చేసినటువంటి వానికి అతిశీఘ్రముగా ఐశ్వర్యం ప్రాప్తమవుతుంది అనేటువంటి ప్రశంసాత్మకమైనటువంటి లక్ష్యార్థము వివక్షితమై ఉంది అందువల్ల వాక్యంలో కూడా లక్షణ స్వీకరించాలి ఒకవేళ వాక్యంలో లక్షణను స్వీకరించని ఎడల ఈ వాయురు విక్షేపిస్తాయి ఇత్యాది వాక్యాలన్నీ కూడా వ్యర్థం లేతాయి అనేటువంటి ఆపత్తి వస్తుంది అందువల్ల పదములోనే కాకుండా వాక్యంలో కూడా లక్షణ స్వీకరించాలి అని మీమాంసకులు చెప్తారు సరే ఆ విషయం అలా ఉండని అయితే లక్షణ చేయుటకు బీజం ఏమిటి అని ప్రశ్న ఎక్కడైతే పదము యొక్క వాత్స్యార్థము అన్వయించదు అంటే ఇతర ప్రమాణాల చేత విరోధము కనుపడునో అప్పుడు ఆ అన్వయము అనుపన్న మగుచున్నందువలన వాత్స్యార్థమునకు అవినాభూతమైనటువంటి అన్యార్థమును కల్పన చేయవలసి వస్తుంది అక్కడ ఆ అన్యార్థం పదమునకు లక్షణ ఉంటుంది అంటే అన్వయానుపపత్తి అనేది లక్షణకు బీజము లక్షణ చేయడానికి కారణం కొన్ని చోట్ల అన్వయం అవుతుంది కానీ తాత్పర్యం ఉండదు అక్కడ అట్లాంటి సందర్భాల్లో తాత్పర్య అనుపత్తి లక్షణకు బీజము అని చెప్పాలి ఉదాహరణకు విషం భుంక్ష్వా అని ఈ విధంగా ఒక తండ్రి కుమారుణ్ణి ఉద్దేశించి ఈ వాక్యాన్ని ప్రయోగం చేశాడు ఇంత విషము తిను అన్నాడు కొడుకును అయితే తన కొడుకు చావాలి ఉద్దేశము ఏ తండ్రికి ఉండదు కానీ వాక్యప్రయోగం అయితే చేశాడు విషం బుంక్షువా విషము తిను అన్నాడు మరి ఈ విషము తినుట అనేది సంభవిస్తుంది అన్వయం అవుతుంది అలా తినవచ్చు కదా విషయము అన్వయిస్తుంది వాక్యార్థం అన్వయిస్తుంది కానీ తాత్పర్యం అక్కడ లేదు విషము తిను అని తాత్పర్యం అక్కడ లేదు కానీ వాక్య ప్రయోగం అయితే చేశాడు మరి తాత్పర్యం ఏమై ఉంటుంది అనంటే ఈ కుమారుడు ప్రతిరోజు శత్రువుల ఇళ్లలో భోజనం చేసి వస్తున్నాడు అది గమనించిన తండ్రి మరి శత్రువుల ఇళ్లల్లో భోజనం చేసినట్లయితే వాళ్ళు మొదలె శత్రువులు కాబట్టి ఆ శత్రువులు ఆ భోజనంలో ఏదైనా విష ప్రయోగం చేసి చంపేటువంటి సంభవం ఉంది అందుకని శత్రువుల ఇళ్లల్లో భోజనం చేయకూడదు అనేది ఈ విషం భుక్స్వా వాక్యమునకు లక్ష్యార్థం అందువల్ల ఇక్కడ తాత్పర్య అనుపత్తి లక్షణకు బీజము అని తెలుసుకోవాలి లక్షణ ఎప్పుడు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని శ్రీ పూజ్యపాదు జగద్గురు శంకరాచార్యుల వారు వాక్యవృత్తిలో నలభై శ్లోకంలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు మా విరోధేతు ముఖ్యార్థశా పరిగ్రహే ముఖ్యార్థేనా వినా భూతే ప్రవృత్తి ముఖ్యార్థమునకు ఎక్కడైతే అన్య ప్రమాణముల చేత విరోధము ఏర్పడుతుందో అప్పుడు ముఖ్యార్థము గ్రహించబడదు మరేమనగా ఆ ముఖ్యార్థము చేత అవినాభూత అంటే నిత్య సంబద్ధమైనటువంటి అన్య అర్థ కల్పన చేయబడుతుంది ఆ అన్యార్థ కల్పన ఏదైతే ఉందో దానికి లక్షణ అంటారు శాస్త్రంలో లక్షణ బీజముగా తాత్పర్య అనుపత్తిని స్వీకరించడం జరిగింది అయితే ఈ లక్షణ రెండు ప్రకారాలు లక్షణ దివిధ ఈ లక్షణ రెండు ప్రకారములు ఉంది ఒకటి కేవల లక్షణ రెండవది లక్షిత లక్షణ అని కేవల లక్షణ అనంటే శత్య సాక్షాత్ సంబంధ కేవల లక్షణ శక్తి చేత తెలియబడున్నది శత్యార్థము ఆ శత్యార్థమునకు సాక్షాత్ సంబంధం కలిగినటువంటి పదార్థమును బోధించునటువంటి ఏ లక్షణ వృత్తి ఉందో దానికి కేవల లక్షణ అంటారు ఏ విధంగా గంగాయాం ఘోష ఇది అత్ర ప్రవాహ సాక్షాత్ సంబంధిని తీరే గంగా కేవల లక్షణ గంగాయాం ఘోష అన్నాడు అనుకోండి గంగయందు ఘోష అంటే గొల్లపల్లె అని అర్థం అయితే గంగా అనే శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత మనకు ఏమర్థం బోధవుతుంది అనంటే భగీరథుని యొక్క రథచక్ర చిన్న అవచ్ఛిన్నమైనటువంటి ప్రవాహము అంటే భగీరథి నది మనకు తెలియబడుతుంది అంటే ప్రవాహము గంగా పదమునకు ప్రవాహము అని మనకు అర్థ బోధవుతుంది అంటే గంగా పదమునకు సాక్షాత్తుగా తెలియబడేనటువంటి అర్థము ప్రవాహము అంటే ఆ ప్రవాహము గంగాపదమునకు శక్యార్థము వాత్సార్థము అనబడుతుంది అయితే వాత్సార్థ రూపమైనటువంటి ప్రవాహమునందు గొల్లపల్లె ఉండేది సంభవిస్తుందా గంగాయాం గోశ అన్నాడు గంగలో గొల్లపల్లె ఉంది అన్నాడు అంటే ఇక్కడ ప్రవాహము అనేటువంటి వాత్సార్థము గంగాపదం చేత తెలియబడుతుంది కాబట్టి మరి గంగలో అన్నప్పుడు ప్రవాహంలో అని అర్థము ప్రవాహంలో గొల్లపల్లె ఉంటుందా సంభవిస్తుందా సంభవించదు ప్రత్యక్ష ప్రమాణం చేత విరోధం ఏర్పడుతుంది ప్రవాహం పల్లె ఉండేది సంభవిస్తుంది అందువల్ల ఆ ప్రవాహము చేత సంయోగ సంబంధంతో ఉన్నటువంటి తీరమును ఇక్కడ కల్పన చేయాలి మనం అంటే ఈ గంగా వాచార్త రూపమైనటువంటి ప్రవాహము చేత సంయోగ సంబంధంతో ఉన్నటువంటి తీరం ఏదైతే ఉందో ఆ తీరమునందు గొల్లపల్లె ఉండేది సంభవిస్తుంది అంటే ప్రవాహ రూప శక్యముతో సాక్షాత్ సంబంధివులు తీరం ఆ తీరము లక్ష్యార్థము ఆ గంగాయాం ఘోష అనేటువంటి ఈ వాక్యమునకు ఆ తీరమునకు లక్షణ వృత్తి ఉంది ఈ లక్షణ కేవల లక్షణ అని తెలుసుకోవాలి అత ప్రవాహ సాక్షాత్ సంబంధిని తీరే గంగా కేవల కేవలక్షణ ప్రవాహం చేత సాక్షాత్ సంబంధి అయినటువంటి తీరము నందు గంగాపదమునకు లక్షణ మనము కల్పన చేస్తున్నాం కాబట్టి ఇది కేవల లక్షణ ఇక లక్షిత లక్షణ అంటే ఎలా ఉంటుంది శక్య పరంపర సంబంధన అర్థాంతర ప్రతీతి తత్ర లక్షిత లక్షణ శఖ్య పరంపరా సంబంధం చేత ఎక్కడైతే అర్థబోధ అవుతుందో అక్కడ లక్షిత లక్షణ స్వీకరించాలి ఏ విధంగా ద్విరేఫ అని ఈ విధంగా పదము ఉచ్చారణ చేయబడింది అనుకో ఈ ద్వి రేఫ అనే పదమునకు వాచ్యార్థమేమిటి ద్వి అంటే రెండు రేఫములు అంటే రకారములు అంటే రెండు రకారములు అని ద్విరేఫ అనేటువంటి పదమునకు అర్థము కాబట్టి ద్విరేఫ పదమునకు వాచ్యార్థము రెండు రకారములు ఆ రెండు రకారములు కలిగినటువంటి పదము లక్ష్యార్థం అవుతుంది ద్విరేఫ పదమునకు లక్ష్యార్థం ఉదాహరణకు భ్రమర అనేటువంటి పదముంది ఈ భ్రమర లోపల బకారోత్తరవర్తి రకారం ఉంది మరి మకారోత్తరవర్తి రకారం ఉంది బ్ర బాలోపల రా ఉంది మరి మా ఉంది రావుంది భ్రమర రెండు రకారాలు ఉన్నాయి వీటికి ద్విరేఫములు అంటారు అయితే ద్విరేఫము అని అంటే రెండు రకారములైనటువంటి వాచ్యార్థము ఆ వాచ్యార్థం చేత సంబంధమైనటువంటిది బ్రహ్మర పదము ఆ భ్రమర పదము చేత తెలియబడినటువంటి పదార్థము ఏమిటి అంటే మధుకరము అంటే తుమ్మేద అని అర్థం చూడు ద్విరేఫ అనేటువంటి పదమునకు పరంపరా సంబంధం ఉంది మధుకర అర్థములో తుమ్మెద అనేటువంటి అర్థములో పరంపరా సంబంధం బాగా తెలుసుకోండి ద్విరేఫ అంటే రెండు రకారములు కాబట్టి ఈ రెండు రకారములు ద్విరేఫా పదమునకు వాత్స అర్థము దాని చేత చెల్లిబడేటువంటిది భ్రమర పదము ఆ భ్రమర పదము చేత చెల్లియబడేటువంటిది మధుకరము అందువల్ల ఇది పరంపరా సంబంధం అంటారు ఈ పరంపరా సంబంధం చేత తెలియబడేటువంటి అర్థం ఏదైతే ఉందో అది లక్షిత లక్షణ చేత తెలియబడుతుంది ద్విరేఫ అనేటువంటి పదమునకు వాచ్యార్థము రెండు రకారములు భ్రమర పదము ద్విరేఫా పదమునకు లక్ష్యార్థము ఆ లక్ష్యార్థము చేత లక్షితమైనటువంటిది మధుకర అర్థం లక్ష్యత స్వీకరించాలి ద్విరేఫ పదమునకు రెండు రకారములు అని వాచ్యార్థం చెప్పినప్పుడు భ్రమర పదమునందే లక్షణ ఎందుకు చెయ్యాలి రాత్రి అనే ఒక శబ్దముంది అందులో కూడా రెండు రేఫలు ఉన్నాయి రెండు రకారములు ఉన్నాయి శర్కరా అనేటువంటి శబ్దముంది అందులో కూడా రెండు రకారాలు ఉన్నాయి మరి ద్విరేఫ శబ్దమునకు శర్కరా అని గాని రాత్రి అని గాని ఎందుకు గ్రహించకూడదు భ్రమర పదమునే ఎందుకు గ్రహించాలి అనంటే నిరూఢి లక్షణ చేత ద్విరేఫ పదమునకు భ్రమర పదమునే గ్రహించాలి అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ద్విరేఫ పదమునకు అన్యార్థములను గ్రహించకుండా భ్రమర పదమునే గ్రహించాలి తద్వారా లక్షిత లక్షణ చేత మధుకరం అనగా తుమ్మెద అనేటువంటి అర్థము తెలియబడుతుంది ప్రకారాంతరేనా లక్షణ త్రివిధ ప్రకారాంతరం చేత లక్షణ మూడు ప్రకారములుగా ఉన్నది ఒకటి జహల్ లక్షణ రెండవది అజహల్ అజహల్లక్షణ మూడవది జహద అజహద లక్షణ అని త్ర సమనంతర్భావ్యత అర్థాంతర ప్రతీతి తత్ర జహల్లక్షణ ఎక్కడ శక్యార్థమును గ్రహించకుండా అర్థాంతరం యొక్క ప్రతీతి కలుగునో అక్కడ జహల్ లక్షణ స్వీకరించబడింది జహతీ లక్షణ అంటే ఓహాగ త్యాగే అనేటువంటి ధాతువు చేత ఏర్పడింది కాబట్టి జహత్ అంటే విడిచిపెట్టుట విడుచున్నటువంటి లక్షణ యథా గంగాయా గోశ జహతీ లక్షణకు ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి గంగాయాం గోశ ఉదాహరణ అంటే ఇక్కడ గంగా శబ్దానికి వాచ్యార్థం ప్రవాహము ఆ ప్రవాహంలో గొల్లపల్లె ఉండుట ప్రత్యక్ష విరోధం కాబట్టి ప్రవాహానందు పల్లె ఉండేది సంభవించదు కావున ప్రవాహము చేత సంబంధి అయినటువంటి తీరమును మనము అన్యార్థముగా స్వీకరిస్తున్నాం కాబట్టి ఆ తీరము లక్ష్యార్థమన పడుతుంది గంగా పదమునకు సాక్షాత్ సంబంధము ప్రవాహము చేత ఉంది ఆ ప్రవాహం చేత సాక్షాత్ సంబంధము తీరం చేత ఉంది కాబట్టి గంగాపదమునకు లక్ష్యార్థము తీరము అని తెలుసుకోవాలి ప్రవాహాన్ని సంపూర్ణంగా అంటే వాచ్యార్థాన్ని సంపూర్ణంగా త్యాగం చేస్తున్నాం ఎందుకంటే ప్రవాహంలో గొల్లపల్లి ఉండేది సంభవించటం లేదు కదా అందుకని ప్రవాహాన్ని అంటే గంగాపదమునకు వాచ్యార్థాన్ని సంపూర్ణంగా త్యాగం చేసి తత్సంబంధి అయినటువంటి అధికార్థాన్ని మనము కల్పన చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సంపూర్ణ వాచ్ఛార్థాన్ని త్యాగం చేస్తున్నందువలన దీనికి జహతీ లక్షణ అంటారు అట్లే విషం అనేటువంటి వాక్యాన్ని కూడా జహతి లక్షణలో గ్రహించవచ్చు ఎందుకనంటే స్వార్థం విహాయ శత్రు గృహే భోజన లక్ష్యతే ఈ విషం అనేటువంటి వాక్యము దాని యొక్క స్వార్థమును వదిలిపెట్టి శత్రుగృమునందు భోజనం యొక్క నివృత్తిని లక్షించి చెప్పుచున్నందువలన జహద్ లక్షణలో స్వీకరించవచ్చు మరియు అజహతి లక్షణ అజహతి అనంటే విడువని లక్షణ యత్ర శక్యం అంతర్భావ్యవ అర్థాంతర ప్రతీతి తజహద్ లక్షణ యథా శోణోధావతి స్వార్థం శోణ గుణం అంతర్భావే తద్వతి ద్రవ్యే లక్షణయా వర్తతే ఎక్కడ శక్యార్థమును వదలకుండా అర్థాంతరం యొక్క ప్రతీతి కలుగుతున్నదో అక్కడ అజహద లక్షణ స్వీకరించబడుతుంది శోణ గుణమును అంతర్భూతం చేసుకుని అంటే షోణ అనే శబ్దమునకు వాచ్యమైనటువంటి ఎరుపు వర్ణరూప గుణమును గ్రహించియే ఆ గుణమునకు ఆశ్రయమైనటువంటి ద్రవ్య రూప అశ్వమును గ్రహించుట జరుగుతున్నది కాబట్టి ఇది అజహద్ లక్షణలో గణన అవుతుంది ఎత్ర హి విశిష్టవాచక శబ్ద ఏకదేశం విహాయ ఏకదేశే వర్తతే తహద్ అజహద్ లక్షణ ఎక్కడైతే విశిష్ట బోధక శబ్దము అందులో ఏక దేశాన్ని వదిలి ఏక దేశాన్ని గ్రహించుట ఏదైతే ఉందో దానికి జహద్ అజహద్ లక్షణ అని అంటారు జహద్ అజహద్ లక్షణ అంటే విడిచి విడువని లక్షణ అంటే కొంత భాగాన్ని విడిచి కొంత భాగాన్ని విడువని లక్షణ యథా సోయం దేవదత్త అత్రి పదద్వయ వాచ్యో విశిష్టయో ఐక్య అనుపత్య పదద్వయస్య విశేష్య మాత్ర పరత్వం మరియు భాగత్యాగ లక్షణ అంటే జహద్ అజహతి లక్షణ ఏదైతే ఉందో దీనికి ఉదాహరణ ప్రసిద్ధంగా మనకు శాస్త్రకారులు చెప్తూ ఉంటారు స్వయం దేవదత్త అనేటువంటి దృష్టాంతం ఒకనొక వ్యక్తి కాశీకి వెళ్ళాడు అక్కడ కాశీరాజుతో పరిచయం చేసుకొని కొన్నపాటు ఆ కాశీరాజు యొక్క సాన్నిధ్యంలో ఉన్నాడు మరియు ఆ రాజు యొక్క ఐశ్వర్యము అతని యొక్క వేషభూషణాలు మరి ఆ రాజు యొక్క స్వరూపం అంటే ఆ శరీర రూప పిండమును చక్కగా గమనించిన వాడై తెలుసుకున్నవాడై కొన్ని రోజులు అతని సాన్నిధ్యంలో సహవాసం చేసిన ఆ తర్వాత ఆ వ్యక్తి తిరిగి తన గ్రామానికి వచ్చేసాడు వచ్చిన పిదప దాదాపుగా పది పన్నెండు సంవత్సరాల తర్వాత వారి గ్రామంలో దేవాలయ సమీపం ఒక వ్యక్తిని చూశాడు చూసి వెంటనే గుర్తించి చెప్తున్నాడు సోయం దేవదత్త ఆ దేవదత్తుడే ఇతడు అని గుర్తించాడు ఆ దేవదత్తుడు ఎవరు అంటే కాశీలో చూసినటువంటి ఆ రాజు అంటే ఎప్పుడు చూశాడు పది పన్నెండేండ్ల క్రితం చూశాడు అంటే ఆ కాలము అంటే భూతకాలం మరి ఎక్కడ చూసాడు కాశీలో చూశాడు అంటే ఆ దేశము మరియు అప్పుడు ఎలా చూశాడు ఆ వ్యక్తిని అంటే రాజభూషణాల్లో చూశాడు మరి అతని వైభవాన్ని చూసాడు కాబట్టి ఆ దేశము ఆ కాలము మరి ఆ వేషభూషణాలు అవన్నీ అప్పుడు చూసాడు ఇప్పుడు ఎలా చూసాడు ఎదురుగా కనపడుతున్నటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు అని అంటే జడలు పెంచుకొని గడ్డం పెంచుకొని చేతులో దండం పట్టుకొని కమండలం పట్టుకొని ఒక సన్యాసి వేషంలో ఉన్నాడు అయితే ఇప్పుడు వర్తమాన కాలము పరి వర్తమానంలో కనపడుతున్నటువంటి అతని యొక్క వేషభూషణం ఎట్లా ఉంది సన్యాసి ఉన్నాడు ఆ దేశము ఆ కాలము ఆ వేషభూషణాలకు ఈ దేశము ఈ కాలము ఈ వేషభూషణాలకు విరోధం ఉంది కానీ ఆ దేశకాల విశిష్టమైనటువంటి ఏ దేవదత్తుడైతే ఆ రాజు అనేటువంటి ఒక శరీర రూప పిండం ఏదైతే ఉందో ఆ శరీర రూప పిండమే ఇప్పుడు చూస్తున్నాడు అంటే ఆ శరీరమే ఈ శరీరము ఆ పిండమే ఈ పిండము అంటే ఆ దేశము ఆ కాలము ఆ వేషభూషణాలు ఈ దేశము ఈ కాలము ఈ వేషభూషణాలకు విరోధం ఉన్నది త్యాగం చేసి కేవల శరీరము దేవదత్తుని యొక్క పిండమును మాత్రము గ్రహించి చెప్తున్నాడు సోయం దేవదత్త ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అని అంటే దేవదత్త పిండమునందు మాత్రము అభేద ప్రతితి అవుతుంది కానీ వేషభూషణాలు దేశకాల ఎందు అభేదం లేదు అంటే ఈ విరోధి ధర్మాలను త్యాగం చేసి అవిరోధి అయినటువంటి పిండ మాత్రమును గ్రహించాడు అందుకని విశిష్టంలో విశేషణ భాగాన్ని వదిలేసి విశేషభూతమైనటువంటి దేవదత్త పిండాన్ని మాత్రం గ్రహించాడు అంటే కొంత భాగాన్ని త్యాగం చేశాడు విరోధి భాగాన్ని త్యాగం చేశాడు అవిరోధి భాగమైనటువంటి దేవదత్త పిండాన్ని మాత్రం గ్రహించాడు కాబట్టి కొంత భాగాన్ని వదిలి కొంత భాగాన్ని గ్రహించడం అనేది ఇది జహద్ అజహద్ లక్షణ అంటారు భాగ త్యాగ లక్షణ అనబడుతుంది ఈ ప్రకారంగా జహద్ లక్షణ అజహద్ లక్షణ మరియు భాగత్యాగ లక్షణ లేదా జహద్ అజహద లక్షణ అని మూడు ప్రకారాలుగా లక్షణ ఉంటుంది